ఇలా జరగాలని నాలుగు వందల సంవత్సరాల క్రితమే శ్రీనివాసుడు నిర్ణయించాడు హేమంట ప్రసాద్ గారు ఆత్మ ప్రశ్నించాడు ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేత క్వీన్ ఆఫ్ ద మ్యూజిక్ గా అభివర్ణించబడిన మధుర గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆనే భర్త శ్రీ సదాశివం నేను మరో ఇద్దరు ముగ్గురు మాత్రమే మద్రాసులోని ఎమ్మెస్ ఇంట్లో కూర్చుని సొంతకాలు చేసుకుంటున్నాం ఆ సమయంలో ఆత్మ అడుగుతున్నాడు నేను యథాలాపంగా తలెత్తి ఏమంటున్నారు అని అడిగాను ఆత్మ తన స్టేట్మెంట్ని మరోసారి వినిపించాడు నేను నవ్వాను గుడ్ జోక్ అంటూ కామెంట్ కూడా చేసి నా పనిలో నిమగ్నం ఆత్మ వదలలేదు అలా తీసిపారేయకండి సార్ ఒక్కసారి నా మాట పూర్తిగా ఆలకించండి అంటూ నాలుగు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు అది విని నాతో సహా అక్కడున్న వాళ్ళందరూ నవ్వుల్లో మునిగిపోయాం మధుర గాయని మహాగాయని అపర సంగీత సరస్వతి వంటి అనేక విశేషణాలతో ప్రస్తుతించదగిన అపురూప గాయని శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఇటీవలి కాలంలో భారత అవార్డుతో కేంద్ర ప్రభుత్వ సత్కారం ఏకైక గాయని శ్రీమతి సుబ్బలక్ష్మి దేశంలో కల్లా అత్యున్నతమైన అవార్డు ఆమెను వరించడానికి కారణం ఒకటే గానం ఆమె ప్రాణం అని నిత్యం పరమేశ్వరుని తన గానామృతంతో అర్చించే మహాభక్తురాలు శ్రీమతి సుబ్బలక్ష్మి ఎందుకు ఆమె గాత్రంలో పశుపక్షాదు సైతం పరవశింపజేయగల మాధుర్యం దాగుంది అని ఆమె గురించి తెలియని వాళ్ళు ఎవరికైనా సందేహం రావచ్చు అక్బర్ చక్రవర్తి ఆస్థానంలో తాను సేననే మహా గాయకుడు ఉండేవాడు అతను గొప్ప గాయకుడు ప్రపంచంలోనే లేడని అక్బర్ విశ్వాసం ఒకసారి అక్బర్ వ్యాహ్యాళికి వెళ్ళి వస్తుండగా నగరం బయట కొత్త సంగీత గళం వినపడింది శ్రద్ధగా విని అక్బర్ పరోశించిపోయాడు ఆ ఆనందం పట్టలేక మర్నాడు అక్బర్ తన సభలో తాన్సేన్తో అన్నాడు నిన్న సాయంత్రం నేను అద్భుతమైన గాత్రాన్ని విన్నాను తాన్సేన్ నువ్వు అసూయ జందనంటే చెబుతాను అతని గాత్రం మాత్రమే ప్రపంచంలోకి గొప్పది తాన్సేన్ చిరునవ్వు నది మహాప్రభు అలాంటి గాయకుణ్ణి నేను చూడలేదు మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు ఆ గాయకుడిని నాకు కూడా చూపించండి అన్నాడు ఆ సాయంత్రం అక్బర్ నగరం బయట ఒక గుట్ట మీద కూర్చుని పిచ్చివాడిలా పాట పాడుతున్న ఒక వ్యక్తిని తానుసేన్కి చూపించాడు ఆ గానం వింటూనే తాన్సేన్ సైతం ఆ సంగీత శ్రవణానందంలో మునిగిపోయాడు కొంతసేపటికి అక్బర్ అడిగాడు ఇప్పుడేమంటావు తానుసేన్ తాన్సేన్ చిరునవ్వున్నది అన్నాడు నిజమే మహాప్రభు అతని గాత్రం ముందు నా గాత్రం సూర్యుడి ముందు దివిటీ లాంటిది ఎందుకంటే నా గాత్రం డైలీశ్వరుని కీర్తించడానికే పరిమితమైంది కానీ అతడి గాత్రం ఆ జగదీశ్వరుని కీర్తించడానికి అంకితమైంది కదా అదిగో అలాంటి ధన్యజీవి ఎంఎస్ ఆమె గాత్రం నుండి జాలువారే భక్తి సంగీత ప్రవాహంలో ఓలలాడటం కోసం సంగీతాభిమానులు తిరగబడి వెళ్ళేవాళ్ళు సామాన్యుల నుంచి అనేక మఠాధిపతుల వరకు అందరి హృదయాల్లో సుబ్బలక్ష్మి పవిత్ర స్థానం విశిష్టమైంది ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైతం ఎంఎస్ గాత్ర జలధు సంవోహన సంగీత తరంగాల మీద తన్మయత్వంతో తేలిపోతున్నప్పుడు ఇలా అన్నారు హూ ఎంఐ నియర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా బిఫోర్ యూ ద క్వీన్ ఆఫ్ మ్యూజిక్ ప్రధానమంత్రిని అయితే మాత్రం నీ మహోన్నత సంగీత సామ్రాజ్యం ఉంది నేనంత అందుకే ఆమెకు భారతరత్న పురస్కారం లభించింది ఎంఎస్ గళంలోని మాధుర్యాన్ని గుర్తించి ప్రోత్సహించి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించేలా చేసిన కనుక ఆమె భర్త సదాశివంకి దక్తుంది గాంధీయ వాడి రాజాజీ అనుయాయుడు అయిన సదాశివం అనేక ధార్మిక సంస్థలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి సుబ్బలక్ష్మి గాత్రాన్ని వినియోగింపజేశారు ఎంఎస్ కుమార్తె రాధ కూడా మంచి గాయకురాలే పంతొమ్మిది వందల కాలంలో శాస్త్రీయ భక్తి సంగీత సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి ఎంఎస్ ఆమె కోరుకుని ఉంటే సంగీత సభల ద్వారా కోట్లు సంపాదించి ఉండవచ్చు కానీ తమ కోసం సంపాదించి మూట కట్టుకోవాలన్న తాపత్రయం ఆమెకే లేదు సదాశివానికి లేదు ధార్మిక సంస్థలకు వితరణ కోసమే తన భక్తి సంగీత సౌరభాలని ఆమె దేశమంతా వ్యాపింపజేసింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఆరంభంలో అనుకోకుండా నాకు రెండు అర్జెంటు మెసేజెస్ వచ్చాయి ఒకటి కంచి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి నుంచి మరొకటి పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గర నుంచి ఆ రెండు సారాంశం ఒకటే శ్రీమతి సుబ్బలక్ష్మిని ఆదుకోవడానికి టీటీడీ ఏదో ఒకటి చేయాలి ఇదేమిటి మహాగాయని ఎంఎస్ కోసం టీటీడీ ఏదో చేయాలంటున్నారేమిటి నాకు అర్థం కాలేదు నిజానికి అప్పటికే ఆమె టీటీడీ ఆస్థాన్ విద్వాన్గా ఉన్నారు ఇంకా ఏం చేయగలం ఇలా ఆలోచనలో ఉండగా ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్త మీద నా దృష్టిపడింది అది ఎంఎస్ కుటుంబం గురించే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒక్కసారిగా సదాశివం కుటుంబం మద్రాసులో కల్కీ ఎస్టేట్లో తమ బంగ్లా అమ్మేసి వళ్ళువారు కొట్టం దగ్గర ఓ చిన్న అద్దీ ఇంట్లోకి వెళ్ళిపోవలసి వచ్చింది సదాశివం నడుపుతున్న కల్కి పత్రిక నష్టాల్లో పడటంతో అప్పటికే దాన్ని మూసేయడం జరిగింది రకరకాల బకాయిలను వదిలించుకునే ప్రయత్నంలో ఆస్తులన్నీ అమ్మేసుకోవాల్సి వచ్చింది నా మనస్సు ఆవేదనతో కల్లడిల్లిపోయింది నిజానికి ఆమె కావాలనుకుంటే ఆ కుటుంబానికి ధన సహాయం చేసే సంగీతాభిమానులు ఒలలు కానీ అలాంటి సహాయం ఆశించే స్వీకరించే మనస్తత్వం సదాశివంకి లేదు ఎంఎస్కి లేదు వాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవం చాలా ముఖ్యం అందుకే వాళ్ళు ఎవరిని అడగరు ఎవరన్నా దానం చేసినా తీసుకోలేరు మరి ఎలా ఇంతకాలం కోట్లాది ప్రజల్ని భక్తి సంగీతంలో పరవశింపజేసిన సంగీత సామ్రాజ్ఞికి ఈరోజు నిలవ నీడలేని పరిస్థితి ఏర్పడబోతోందా ఈ ఆలోచన నన్ను నిలవనీయలేదు ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి ఎలా ఇలా మధురపడుతూనే ఆ సాయంత్రం కొండకి వెళ్ళినప్పుడు శ్రీనివాసుని ప్రశ్నించాను నా పెరువాళ్ళు అనుకుంటూ నిన్ను తన గాత్రంతో అర్పించిన ఆ విశ్వగాయనికి సహాయపడలేవా స్వామి ఇలా ప్రార్థన చేసి గుడి బయటకు రాగానే ఎదురుగా మెట్ల మీద ఒక భక్త బృందం మధ్యలో కూర్చుని ఒక వృద్ధురాలు గోవిందుడి కీర్తనలు గానం చేస్తోంది బృందంలో అంతా తన్మయత్వంతో తాళం వేస్తున్నారు అంతే నాకు తెలిసిపోయింది నేనేం చేయాలో ఎలా చేయాలో ఆ ఆనందంతో ఆ రాత్రి నిద్రపట్టలేదు తెల్లవారుతూనే కంచికి ప్రయాణమయ్యాను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీని కలుస్తూనే నేను అనుకున్నదంతా గడగడా చెప్పేశాను మీ సందేశం అందింది నేను ఆలోచించాను ప్రస్తుతం మేము అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా అన్నమయ్య కీర్తనాలను ప్రచారంలోకి తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాం ఇప్పుడు నాకు అనిపిస్తోంది ఎంఎస్ గారి చేత అన్నమాచార్య కీర్తనల్ని పాటించి లాంగ్ ప్లే రికార్డుల రూపంలో దేశమంతా విడుదల చేస్తే బాగుంటుందేమోనండి ఆమే ప్రముఖ గాయని గనుక ఆ గాత్ర మాధుర్యం కోసం ఆ రికార్డుల్ని అందరూ వింటారు కదా అలా గోవిందు కీర్తించిన అన్నమయ్య కీర్తనలకి ప్రచారము వస్తుంది ఆ ఎల్పి రికార్డుల మీద వచ్చే ఆదాయంతో ఎంఎస్కి వాటా కూడా వస్తుంది స్వామీజీ నా ప్రతిపాదనకు హర్షం వ్యక్తం చేశారు కానీ ప్రసాద్ వాళ్ళు లౌకికం తెలిసిన వాళ్ళు కారు రేపు గురించి ఆలోచించే వాళ్ళు కారు నువ్వు ఎలా చేసినా పీటీడీకి ఇబ్బంది లేకుండా అదే సమయంలో ఎంఎస్ కుటుంబానికి వాళ్ళ జీవితకాలం పాటు వెతుక్కోకుండా గడిచిపోయేలా చూడగలిగితే అర్థవంతంగా ఉంటుంది అంటూ సలహా ఇచ్చారు నేను ఫ్రీ వస్తూనే అప్పటి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో ఈ విషయం చర్చించాను ఎంఎస్ ద్వారా అన్నమయ్య కీర్తనల్ని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావచ్చిన ఐడియా కమిటీకి నచ్చింది కమిటీ చైర్మన్ శ్రీ రమేష్న్ సభ్యులు శ్రీ చంద్రమౌళిరెడ్డి గో ఎహెడ్ అంటూ నన్ను ప్రోత్సహించారు రమేష్ గారితో కలిసి నేను మద్రాస్ వెళ్ళాను ఎంఎస్ కుటుంబం ఒళ్ళు వారు కొట్టం దగ్గర ఓ చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు వెళుతూనే సదాశివం గారికి శ్రీనివాసుడు ఫోటో బహుకరించాను నేను ఈ ప్రాజెక్టు గురించి వివరించగానే సదాశివం ముందు చాలా ఉత్సాహపడిపోయారు కానీ అంతలోనే కొంచెం వెనక్కి తగ్గారు అన్నమయ్య కీర్తనలన్నీ తెలుగులో ఉంటాయి మాకు తమిళం తప్ప తెలుగు రాదు చిన్నప్పటి నుంచి సాధన చేసిన తాగరాజి కీర్తనల పాఠం తేలిక కానీ ఇప్పుడు అరవై ఏళ్ల వయసులో ఆమె తెలుగు కీర్తనలు సాధన చేయాలంటే ముఖ్యంగా ఆ తెలుగు ఉచ్చారణలో తమిళ యాస చూడకుండా పాడాలంటే ఆమెను బాధపడకమే అవుతుంది ఇది ఆయన సందేహం ఆయన చెప్పిన దానికి కారణం ఉంది భావాన్ని స్ఫూర్తిగా అర్థం చేసుకోకుండా గానం చేయటం ఎమ్మెస్ ఇష్టపడదు ఆ రకంగా ఒక్కొక్క అన్నమయ్య కీర్తనని అర్థం చేసుకుని తెలుగు శబ్దం చెడకుండా సాధన చేయాలంటే కనీసం ఒక వారం రోజులు పడుతుంది ఐదు లాంకుల రికార్డులు చేయాలనుకుంటున్నాం అంటే యాభై కీర్తనలు కనీసం యాభై వరాలు ఇంచుమించు ఒక ఏడాది పాటు సాధన చేయాలి సదాశివం పెరిగి విడిచేశారు ఇది జరిగేది కాదు అన్న భావం సదాశివం మాటల్లో ధ్వనించింది నాకు నీరసం ఇంత కష్టపడి ఈ కుటుంబానికి ఏదో ఉపయోగపడదామని వస్తే ఈయనేమిటి ఇలా అంటున్నాడు అలాగని ఏదో మీకు సాయం చేయాలనే ఈ కార్యక్రమం చేపట్టాం అని బాహాటంగా చెబుదామా అంటే మొదటికే మోసం రావచ్చు ఎవరి దయా దాక్షిణ్యాలని ఆశించే మనుషులు కారు వాళ్ళు అని కంచి స్వామీజీ చెప్పిన మాటలు గుర్కొచ్చాయి మరి ఎలా ఈయ నువ్వు ఒప్పించగలను ఎలా మళ్లీ శ్రీనివాసు తలుచుకున్నాను స్వామి ఈయన్ని నువ్వే ఒప్పించగలవు అంతలో ఎంఎస్ అక్కడికి వచ్చారు అక్కడ నేను బహుకరించిన శ్రీనివాసుడు చిత్రపటాన్ని చూస్తేనే ఆవిడ ప్రగాఢభక్తితో ఆ స్వామికి నమస్కరించి పెరుమాళ్ వెనక్ కాగా నీంగలే ఉంది తేడా నా కోసం తమరే వచ్చేశారా అనుకుని పరవశించిపోతూ కొద్ది క్షణాల పాటు ధ్యానంలోకి వెళ్ళిపోయారు స్వామిని చూడగానే ఏమాతన్మయత్వం నిరంతర భక్తి సంగీత సాధనా తేజస్సుతో వెలిగిపోతున్న ఆ ముఖార నన్ను కడతెత్తే స్వామివి నీవేశమా అన్న అచించలమైన పరిపూర్ణ విశ్వాసం తొంగి చూస్తోంది ఆ సన్నివేశం చూడగానే అప్పటికి కొన్ని మాసాల క్రితం ఒక అనుభవం జ్ఞాపతికొచ్చింది అప్పుడు ఇలాగే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేరిన కొన్ని మాసాలకి టీటీడీ నిర్వహిస్తున్న కుష్టు నివారణ కేంద్రాన్ని సందర్శించాను ఆ సెంటర్కి ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ భాస్కర్ రావు అక్కడి రోగుల్ని పరిచయం చేస్తున్నారు వాళ్లలో ఒకడైన వీరాచారి గురించి చెప్తున్నప్పుడు ఆగిపోయాను అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం పెరిగింది వీరాచారికి నిండా పాతికేళ్లు లేవు బళ్ళారి దగ్గర బోనమానహళ్ళి గ్రామానికి చెందిన వీరాచారి కుటుంబం చెక్కల మీద బొమ్మలు జక్కడంలో సిద్ధ అసు అది వారి కుల వృత్తి వీరాచారి చిన్నతన నుంచి అద్భుతమైన కళాఖండాలు సృష్టించేవాడు టీనేజీలోనే మంచి చేతి నిపుణుడిగా గుర్తింపు పొందాడు అకస్మాత్తుగా ఒకరోజు అతనికి తన ఒంటి మీద అక్కడక్కడా తెల్లటి మచ్చలు కనిపించాయి అవి క్రమంగా శరీరం అంతా విస్తరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా చేతి వేళ్ల మీద ముక్కు మీద మచ్చలు పెరుగుతున్నాయి ఇదేదో చర్మ వ్యాధి అనుకుని కొన్నాళ్ల తర్వాత పట్టణంలో డాక్టర్లను సంప్రదించాడు వాళ్ళు నిర్ధారించారు అది కుష్టు వ్యాధి వీరాచారికి ఏడుపు వచ్చింది కుష్ఠ రోగి అని ముద్ర పడగానే గ్రామంలో అందరూ అతనికి దూరంగా మసులుకోవడం మొదలెట్టారు సాంఘిక బహిష్కరణ ఎన్నో రాత్రులు పగళ్లు గుండెలవిసేలా రోధించాడు దేవుణ్ణి ప్రార్థించాడు వీరాచార్యులోని కళా నైపుణ్యాన్ని గుర్తించిన డాక్టర్ జేఎస్ నారాయణ అనే డాక్టర్ చొరవ తీసుకుని వీరాచారిని తిరుపతిలోని టిడి కుష్ఠు నివారణ కేంద్రానికి మంధించాడు ఇక్కడ నాలుగేళ్ళు ట్రీట్మెంట్ తర్వాత అతనిలోని కుష్ఠవ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు విస్తరించకుండా నిరోధించగలిగారు కానీ అప్పటికే కళాఖండాలు చేకే ఆ చేతుల వేళ్ల కొనల్ని కుష్ఠవ్యాధి హరించేసింది పైగా వ్యాధి పూర్తిగా నశించలేదు సౌమ్యుడు మిత భాష అయిన వీరాచారి నన్ను చూస్తూనే నమస్కారం పెట్టి ఓ ప్రక్కగా అతని కథంతా విన్నాక మనసు వెలువల్లాడింది ఒక మంచి హస్త కళాకారుడు కేవలం కుష్ఠవ్యాధి కారణంగా మరుగున పడిపోతున్నాడే అన్న బాధ వెంటాడింది కానీ మా దగ్గరున్న వైద్యుల శక్తి అంతకు మించి ఏమీ చేయలేదు వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు చేశారు వీరాచారి చేతులు చూస్తేనే జాలేసింది ఏం వీరాచారి వేళ్ళు దెబ్బతిన్నాయి కదా బొమ్మలు జక్కడం మానేశావా అని ఉత్సుకత ఆపుకోలేక అడిగాను వీరాచారి ఆనందపడ్డాడు నేనే మాత్రం అతని గురించి అడిగినందుకు ఒక్క నిమిషం సార్ అంటూ తాను గదిలోకి పరిగెత్తి రెండు నిమిషాల్లో తిరిగి వచ్చాడు కుష్టు వ్యాధి వచ్చాక అతని చేతుల్లో రూపుదిద్దుకున్న అందమైన జీవం ఉట్టిపడే నాలుగైదు చక్క శిల్పాలు అందులో ఒకటి శ్రీనివాసుడివి ఆహా ఏమిటా పనితనం భగవంతుడు ఇతనికి ఎక్కడిచ్చాడు ఈ నైపుణ్యం ఆ చెక్క శిల్పం రూపంలోని స్వామిని చూస్తూనే నన్ను నేను మర్చిపోయాను నా ఆసక్తిని గమనించిన వీరాచారి మంద్రస్వరంతో ఇంత దూరం వచ్చాను ఈ స్వామి మేలు చేస్తే ఈ వేళ్ళని ఈ వ్యాధి ఇంకా తినేయకుండా ఉంటే ఇంకా చాలా శిల్పాలు చెక్కాలనే ఆశ ఓ ప్రక్క కుష్టి వ్యాధికి వెళ్ళు బలైపోతున్నా కళాత్మకమైన శిల్పాలను చక్కనుంచి మలుస్తున్నాడు ఆ శ్రీనివాసుడే గట్టేస్తాడని నమ్ముతున్నాడు శ్రీనివాసుడి పట్ల ఆ భక్తి పారవశ్యం ఆ విశ్వాసం నన్ను కదిలించి వేసాయి కొద్ది క్షణాల ఆనందం ఇలాంటి గొప్ప కళాకారుణ్ణి సమాజం వదులుకోకూడదనుకున్నాను వెంటనే ఎవరో వెంటబడి తరుముతున్నంత వేగంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు ఉండే హోదా పరపతి ఉపయోగించి నెల్లూరులో సీఎంసి హాస్పిటల్కి వస్తుండే ఒక జర్మన్ స్పెషలిస్ట్ చేత వీరాచారికి శాశ్వతంగా కుష్ణవ్యాధి నుంచి విముక్తి కలిగేలా కొన్ని వారాల ట్రీట్మెంట్ ఇప్పించాను వీరాచారి ఆనందంతో పొంగిపోయాడు నేను బదిలీ ఈ వెళ్లే రోజున ఒక ఘనపటడుగు పరిమాణం ఉండి ఏకచక్క నుంచి సజీవంగా ఉన్నట్లు అనిపించేలా కృష్ణార్జునులతో ఒక దీతోపదేశం శిల్పాన్ని చెక్కినా బహుకరించాడు ఎందుకు ఇదంతా వీరాచారి అని అడిగాను ఆ స్వామి మీ ద్వారా నా కళని మళ్లీ జీవింపజేశాడు ఉద్యోగం ఇచ్చి శాశ్వతంగా ఇక్కడే టీటీడీ కృత్రమ అవయవాల కేంద్రంలో ఉంటూ ఆయన్ని సేవించుకునే భాగ్యం కల్పించాడు కదా సార్ అవునా అదిగో ఆ రోజు ఆ కళాకారుడు వీరాచార్యులు శ్రీనివాసుడి పట్ల కలిగిన భక్తి ఉద్వేగం ఇప్పుడు భక్తి పార్వశ్వంలో ఎంబిస్ని చూడగానే నా మనసులో మిగిలింది ఇప్పుడు వీళ్ళని నా ప్రాజెక్టుకి ఒప్పించటం ఎలా మరోసారి ఆ స్వామిని తలుచుకున్నాను మళ్లీ ఒప్పించే ప్రయత్నం చేశాను మా అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆఫీసర్ తెలుగు ప్రొఫెసర్ కామిశెట్టి శ్రీనివాసుల శెట్టిని భాష భావం తెలుగు నుడీకారం ఆమెకు నేర్పడానికి నియమిస్తానని శ్రీ సదాశివంకు హామీ ఇచ్చాను అదిగో అప్పుడు ఎంఎస్ మా మాటలు వింటూనే తమిళల్లో అన్నారు ఆ పెరుమాళ్ళ కోసం ఎంత కష్టమైనా సాధన చేస్తాను ఒప్పుకోండి అద్భుతం ఎక్కడి నుంచి వచ్చాడు పెరుమాళ్ళు ఆమె మనసులోకి చివరికి ఆమె కొత్తగా సాధన చేయాల్సిన అన్నమయ్య కీర్తనని మూడు ఎల్పి రికార్డులకి పరిమితం చేస్తూ మిగతా రెండు ఎల్పి రికార్డుల మీద గణేష్ పంచరత్నం మధురాష్టకం గీతగోవిందం నామరామాయణం హనుమాన్ చాలీసా లక్ష్మీ అష్టోత్తరం శ్రీవెంకటేశ్వర కరావలంబ స్తోత్రం గోవిందాష్టకం కనకధారాస్తవం దుర్గా పంచరత్నం రంగనాథ గజ్యం ద్వాదశ స్తోత్రం శిష్టాష్టకం రికార్డు చేయించాలని నిర్ణయించాం అలా ఆదిశంకర రామానుజ మధ్వాచార్యులతో పాటు ఇతర ఆచార్యుల విరచిత స్తోత్రాలన్నీ వచ్చేలా చూసి చాలా బాగుంది కానీ చివరికి వారికి వచ్చి ఆదాయం గురించి చర్చించే విషయంలో ఎంఎస్ ఆసక్తి చూపించలేదు పెర్మాళ్ళ కోసం గానం చేయటం ఆదాయం గురించి చర్చ ఏమిటి అంటూ ఆమె తప్పుకున్నారు సదాశివం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఆ విషయం మాట్లాడటానికి కానీ మాట్లాడి తీరాలి కంచి పీఠాధిపతులు చెప్పిందే నా మనసులో మెదులుతోంది మేము ఎవరికి చెప్పినా వారి జీవితాంతం ఇబ్బంది లేకుండా సహాయం చేస్తారు కానీ దానికి ఎంఎస్ సదాస్యం ఒప్పుకోరు అందుకే వాళ్ళకి సహాయపడటం కోసం ఈ ప్రాజెక్టు చేపట్టామని మీరు చెప్తే వాళ్ళు ఇష్టపడరు ఒకరు దయా దాక్షిణ్యాన్ని ఆశించేవాళ్ళు కారు వాళ్ళని ఆ శ్రీనివాసులే మొత్తం మీద ఒక ఒప్పందం కుదిరింది రికార్డింగ్ ఖర్చులన్నీ హెచ్ఎంవి కంపెనీ భరిస్తాం ఏడు లక్షల రూపాయలని ఎంఎస్ పేరు మీద బ్యాంకులో టీటీడీ డిపాజిట్ చేస్తుంది దాని దానిమీద నెలలా వచ్చే వడ్డీ ఎంఎస్కి ఆమె జీవిత అంతం చెందుతుంది ఆమె తదనంతరం అది టీటీడీకి చెందుతుంది అయితే ఎంఎస్ సలహా మేరకు కొంచెం మార్పు చేశాం ఆ ప్రకారం ఎంఎస్ పేరు మీద నాలుగు లక్షలు సదాశివం పేరు మీద రెండు లక్షలు ఎంఎస్తో కలిసి ఈ ప్రాజెక్టులో పాల్గొంటున్న ఆమె కుమార్తె రాధ పేరు మీద ఒక లక్ష టీటీడీ జాయింట్ ఫిక్స్డ్ డిపాజిట్లుగా బ్యాంకులో టీటీడీ వేసేటట్లు అంగీకారం కుదు ఆయా డిపాజిట్ల మీద వచ్చే నెలవారీ వడ్డీలు వాళ్ళ జీవితకాలం వాళ్ళకు అందుతాయి ఆ అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు చేస్తున్నప్పుడు సదాశివం గారి కొడుకు ఎంఎస్కి సెక్రటరీ అయిన ఆత్మనాథన్ నవ్వాడు మన బాగోగులు ఇలా ఉంటాయని పెరువాళ్ళకి నాలుగు వందల సంవత్సరాల క్రితమే తెలిసినట్లుంది అన్నమాచార్య చేత పెట్టాడు ఆత్మనాథన్ వ్యాఖ్యకి అందరం నవ్వుకున్నాం ఎంఎస్ మాత్రం పెరుమాళ్ళని తలుచుకుని అలౌకికమైన ఉద్యోగానికి లోనైంది ఆమె కళ్ళ వెంట ఆనందాశ్రములు రాలడాన్ని నేను గమనించాను మొత్తం మీద ఆ రకంగా ఎమిస్ గళం నుండి జాలువారినివే ఇప్పుడు మార్కెట్లో ఉన్న టీటీడీ వారి బాలాజీ పంచరత్నమాల క్యాసెట్లు ఎల్టీలు ఇంత జరిగాక కూడా నా మనసులో ఒక సందేహం వెంటాడుతోంది ఈ మొత్తం ప్రాజెక్టులో సదాశివం పాత్ర ఏమిటి ఆయన పేరు మీద కూడా రెండు లక్షలు జాయింట్గా డిపాజిట్ చేశాం కదా ఈ చర్యని నేను ఎలా సమర్థించుకోవాలి ఎలా చేద్దాం సదాశివం గారు అని అడిగాను అంతా పెరుమళ్ళే చూసుకుంటాడు అన్నారు ఎవరు చేయించారో తెలీదు గాని ఎంఎస్ రాధా గానం చేసిన ఎల్పి రికార్డు విడుదలని గతంలో ఎన్నడు జరిగినంత ఘనంగా సదాశివం జరిపించారు ఒక ఎల్పిని రాష్ట్రపతి సంజీవరెడ్డి గారి చేత విడుదల చేయించారు మరొకటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ చేత మరొకటి అన్ని రాష్ట్రాల్లోనూ ఏక ఆయా రాష్ట్ర గవర్నర్ల చేత ప్రధాని విడుదల చేసిన రోజునే అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా విడుదల చేశారు ప్రతి చోట ప్రముఖ సంగీత విద్వాంసులు మఠాధిపతులు స్వామీజీలు వచ్చి ఆ ఎల్పీల విడుదలలో పాల్గొన్నారు ఒక ఎల్పి పూర్తిగా మఠాధిపతుల చేతనే విడుదల చేయించారు తిరుమల తిరుపతి దేవస్థానాల పేరుకి ఎంఎస్ కీర్తి ప్రతిష్టలు జోడించి సదాశివం చేసిన ప్రచారం ఫలితంగా చిట్ట ఎల్పి విడుదలయ్యే నాటికే పది లక్షల రూపాయల రాయల్టీని టీటీడీ సంపాదించింది అంటే డిపాజిట్స్గా వేసిన ఏడు లక్షల రూపాయలు మించిపోయే ఆదాయం మొదటి ఏండార్థంలోనే టీటీడీ ఆర్పించింది ఆదాయంతో పాటు అన్నమయ్య కీర్తనాలను దేశ విదేశాలలో ఎంఎస్ గాత్రం ద్వారా ప్రచారంలోకి తీసుకురాగలిగింది ఒక మహత్తర గాయనే మణికి సరైన సమయంలో ఉతమిచ్చిన ఆనందం కూడా టీటీడీకి మిగిలింది అదే సమయంలో ఒక మహాభక్తురాలికి న్యాయం జరిగిందన్న సంతృప్తి కంచి స్వామీజీకి చేకూరింది అంతా ఎలా సాధ్యపడింది ఏ శక్తి జరిపించింది